ఏమిటంటే ఆ ప్రసంగం ఏమంటే కమ్మకాండలో ఎక్కడైనా ఓ చోట ఓ విధంగా చెప్తుంట కమ్మకాండ పురాణము లేకపోతే ఈ ఆగమాలు ఉంటాయి ఏదో ఆగమాలు లేకపోతే సంహితం రుద్రయామల తంత్రంలో చెప్పాడండి ఎప్పుడైనా విన్నారా పేరు రుద్రయామల తంత్రము ఇంకోహుడు ఇంకో శివతంత్రంలో చెప్పాడండి ఇంకోహుడు విష్ణు తంత్రం ఇవన్నీ ఆగమ గ్రంథాలు ఆ తంత్రం అనే మాటని బట్టి తెలుస్తుందిగా ఇవన్నీ ఉన్నాయి రుద్రయామల తంత్రం ఇది రిలేటివ్లీ ఫేమస్ సో మచ్ సో స్వామి వివేకానంద రుద్రయామల తంత్రం నుంచి ఒక సెక్షన్ సెక్షన్ కొట్టు చేశాడు కర్మయోగానికి వస్తున్నాడు కాబట్టి ఈ తంత్రాలు ఉన్నాయి ఈ తంత్రాల్లో ఇలా చెప్పాడు అలా చెప్పాడు కానీ ఎవరు వీడు ఈ జీవుడు ఇక్కడికి వెళ్తాడు అక్కడికి వెళ్తాడని చెప్తూ మరి అవి అలా ఉన్నప్పుడు మీరు శృతిని ఉటంకించి ప్రతిరోజు ఈశ్వరంలోకే వెళ్తున్నారు మొన్నటి ఈశ్వరుల నుంచే వస్తున్నారు మరణించిన ప్రతి ప్రాణి కూడా ఈశ్వరునిలోకే చేరుకుంటోంది మళ్ళీ ఈశ్వరు నుంచి బయటకు వస్తుంది అని మీరు వ్యాఖ్యానం చేస్తే మరి ఆ కర్మకాండంలో మాటలు లేకపోతే ఈ తంత్రాల్లో చెప్పిన మాటలకి మీరు చెప్పేటువంటి వ్యాఖ్యానానికి ఏదో కొంత వైరుధ్యం కనపడుతోంది దీన్ని మరి ఎలాగ పరిష్కారం చేయాలి అంటే మాణిత్యంలో చెప్పారు చూడండి ఆత్మస్వరూప విచారము చేసిన వాడికి ఎటువంటి శంక లేకుండగా అవిశంకిత ఎటువంటి శంకా పెట్టుకోకుండగా వాడి కర్మకాండలని ఉపాసనాకాండని వాడు వ్యాఖ్యానం చేస్తే హక్కు గలవాడు వాడికి ఆ హక్కును మేము ప్రసాదిస్తున్నాము వాడు ఆ హక్కుని వినియోగించుకుని శంక పెట్టకుండగా వేదము యొక్క పరమార్థం ఇది ఏ ఆత్మతత్వమే ఈ క్రియాఫలములను వీటినన్నిటినీ కూడా మీరు పరమార్థానికి అనురూపంగా వ్యాఖ్యానం చేయండి అక్కడ గౌడపాదాచార్యులు ఒక కారికలో మనకి అభ్యనుజ్ఞని ఇస్తారు పైగా మనుస్మృతి వచనాన్ని ఒకదాన్ని పోటీ చేస్తారు న్యనధ్యాత్మవిత్ కశ్చిత్ క్రియాఫల ముపాశ్నితే ఇది రెండో వాక్యం న్యనధ్యాత్మవిత్ తత్వం వేద నేతరహ అధ్యాత్మవిత్ మాత్రమే ఈ కర్మకాండ జ్ఞానకాండలలో ఉపాసనా కాండ జ్ఞానకాండల మధ్యలో ఉండే విభాగమును వాటి యొక్క తత్వమును తెలుసున్నవాడు అవుతాడు వాడు మాత్రమే కర్మఫలాన్ని వ్యాఖ్యానం చేయాలి ఇతరులకు హక్కు లేదు వేదము యొక్క పరమతాత్పర్యమును నిరూపించటానికి అధ్యాత్మ మాత్రమే అర్హుడు అని అక్కడ చెప్తారు పైగా ఏమంటారంటే అక్కడ అక్కడ అనుభూతి స్వరూపాచార్యాన్ని ఈవెన్ ఆనందిగురు కూడా ఆ పదప్రయోగం చేశాడు నేను ఆశ్చర్యపోయిన ఆ పదప్రయోగాలు చూసి ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపడింది కాదు అప్పటి నుంచి అలా ఆశ్చర్యపడుతూనే ఉన్నాను అది వచ్చినప్పుడల్లా ఆశ్చర్యపడుతూ ఉన్నాను అంట్లో ఏమంటారంటే వేద కింకరో నా భవదంలో ఇలా అలా అయిపోయాడు అని కర్మకాండం నుంచి వాక్యాలు పట్టుకొచ్చి చేసి ఇవాడిని నోరు పూసుకోమని చెప్పు వేదానికి కింకరుడు మాత్రం కావద్దు ఆధ్యాత్మతత్వాన్ని నీవు బోధించు వేదం వేదమేగా చెప్పింది అధ్యాత్మతత్వాన్ని అధ్యాత్మతత్వాన్ని చెప్పే సందర్భంలో కర్మకాండగతమైన వేదమునకు నీవు కంకరుడుగా ఉండవద్దు ఎందుకంటే కర్మకాండగతమైన వేదంలో ద్వైతం కనపడుతుంది అధ్యాత్మతత్వంలో అద్వైతం కనపడుతుంది ఇప్పుడు వీడు కర్మకాండల వేదమునకు కంకరుడైపోయాడు అనుకోండి వాడేం చేస్తాడు ఈ అధ్యాత్మతత్వాన్ని ప్రక్కన పెట్టేసాడే చెప్తూ ఉంటాడు ఇప్పుడు మన మతాధికారులందరూ చెప్తూ చేస్తున్న పనేది నువ్వు అవని చేయకు నువ్వేం చేస్తావంటే వేదకంకరుడు అవ్వద్దు చూడండి వేదకంకరుడు కావద్దని చెప్తున్నా వేదకంకరుడవు కావద్దు నువ్వేం చేస్తావంటే నువ్వు స్వతంత్రంగా ఆలోచించి అధ్యాత్మతత్వం మనకు అనురూపముగా వేదములోని కర్మ జ్ఞా ఉపాసనా కాండాలన్నీ కూడా వ్యాఖ్యానం చేయి అయ్యో వాటికి విరుద్ధంగా వ్యాఖ్యానం చేస్తున్నానేమో శంక పెట్టుకోకు అని చెప్పాను ఎంత పర్మిషన్ ఇచ్చాడో కాబట్టి హృదయాయతనత్వ వచనము హృదయము సత్సంపత్తి వచనం ఈ సత్సంపత్తి వచనాన్ని నేను అర్థంగా పెట్టుకునేది దీన్ని ఆశ్రయంగా పెట్టుకునేది ప్రతిరోజు నిద్రలోనే మీరు ఈశ్వరుల్లోకి వెళ్ళి ఈశ్వరుల నుంచి బయటకు వస్తూ ఉంటే పోయారంటే ఆ పోయేవాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉంటారు ఈశ్వరుల్లోకి వెళ్ళి మళ్ళీ ఎక్కడి వస్తారు ఈశ్వరుడి నుంచి ప్రతిరోజు నిద్రకే సత్సంపత్తి సత్త పరమాత్మ సంపత్తి అంటే వెళ్ళనమ్మ నిద్రకే సత్సంపత్తి చెప్తుంటే ఇంకా చావుడి సత్సంపత్తి చెప్పడానికి అభ్యంతరం ఏమున్నది అదొక విషయం ఇంకో విషయం ఏమిటంటే వీడు నిద్రలో వెళ్ళి పరమాత్మలో కలుస్తున్నాడు అంటే కృత్సన ప్రసక్తి అనే దోషం అవసరం లేనే లేదు అని స్పష్టమవుతోంది అదే అంటున్నారాయణ కృత్సం బ్రహ్మా ఆర్మ్యభావేన ఉపయుక్తం సార్ సపోజ్ మొత్తం బ్రహ్మంతా కూడా జగద్రూపంగా ప్రకటమైపోయి ఖర్చైపోయింది ఖర్చై ఉన్నట్లయితే ఏమయ్యేది సభ సోమ్య తదా సంపన్నో భవతి విషప్తిగతం విశేషణం అనుపన్నం హే సోమ్య అంటే ఓ ప్రియదర్శన శ్వతకేతు అప్పుడు తదా అంటే అప్పుడు అంటే సుసుప్తి ఎందు సతా సంపన్నో భవతి సత్తు అంటే పరబ్రహ్మతో వీడు విలీనమగుతున్నాడు అనే వచనము అది సత్సంపత్తిని చెప్తోంది సుసుప్తికి విశేషణంగా చెప్పారు ఆ వచనము అయ్యో అది తప్పయి ఉండేది కాబట్టి ఆ వచనాన్ని బట్టి మనకేం తెలుస్తుందంటే జగద్రూపంగా ప్రకటమైన తరువాత కూడా ఆ సత్తు సత్తుగానే మిగిలి ఉన్నది అని తెలుసు మీరు కళ కంటారు నిద్రపోయి కళ కంటారు ఆ కళలో మీ చేతనంతా కూడా స్వప్నావస్థకి చెందిన చేతనగా వినియోగం అయిపోతుంది ఇంకా మీ చేతన మిగిలిందా లేదా మీకు మిగిలింది మిగలబట్టే కదా మొన్నాడు పొద్దున్న నిద్రలేస్తున్నారు మొత్తం స్వప్నంలో చేతనంతా ఖర్చు అయిపోతే డెడ్ బాడీ పొడి ఉండాలి చేతన ఏం లేదు అలా అవట్లేదు మళ్ళీ మొన్నాడు పొద్దున్న నిద్ర నవనవలాడుతూ నిద్రలేచి మళ్ళీ ఇంకొపర్థ స్వప్నాన్ని సృష్టించి అదే జీవితం అని అనుకుంటూ ఒక అలక్షణం చేస్తున్నాడు మనిషి కాబట్టి కాబట్టి మనిషి ఎంతైనా సృష్టించదండి అలా సృష్టిస్తూనే ఉంటాడు మంచి కావచ్చు చెడు కావచ్చు రెండూ సృష్టిస్తాడు మనిషి ఆ చేతనకి ఎంత సృష్టించినా తరిగిపోని లక్షణము దాని ఎందుకు గలదు అదే బ్రహ్మంటే కాబట్టి కృష్ణ ప్రసక్తి మొత్తం గచ్చైపోయింది బ్రహ్మ అనేటువంటి మాట తాక సరికాదు వికృతేన బ్రహ్మణ నిత్య సంపన్నత్వాత్ అవికృత్యప్త్య బ్రహ్మణ అభావాత్ ఇప్పుడు బ్రహ్మ మొత్తం గచ్చైపోయింది అనుకోండి సపోజ్ ఇప్పుడు ఏ వికారము లేకుండా తనంత తానుగా ఉండే బ్రహ్మ ఏమీ మిగలలేదు ఏమండి ఇంకా బ్రహ్మంతా మొత్తం ఖర్చు అయిపోతే ఇంకేం మిగిలింది జగత్తు మిగిలింది వికృత రూపంలో వికృత వికార రూపంగా జగత్తు మిగిలింది జగత్తులో నిద్రలో సంపన్నమవడం ఏంటి రోజు జాగ్రత్తలో సంపన్నమవుతూనే ఉన్నాడు వీడు జాగ్రత్తలో సంపన్నం కావట్లేదు జగత్తులోను జగత్తులో విలీనమయ్యే ఉంటున్నాడు అప్పుడు ఆ నిద్రయందు విలీనమగును అని ప్రత్యేకించి నిద్ర కోసం చెప్పారంటే నిద్రావస్థని మనసుకున్న బట్టుకు చెప్పారంటే ఖర్చు కాకుండా బ్రహ్మ మిగిలి ఉన్నది ఆ మిగిలి ఉన్న బ్రహ్మతోటి వీడు నిద్రావస్థ ఎందుకు సుశిప్తి సంపత్తి అవుతున్నాడు జాగ్రత్త అవస్థలో వికృత బ్రహ్మ అంటే జగద్రూపముగా వికారము చెంది ఉన్న బ్రహ్మలో సంపత్తి ఎలాగా జరుగుతూనే ఉన్నది కాబట్టి అది ఉంది ఇది అంటే వేరువేరుగా ప్రకృతి వికృతులకు నిర్దేశము గలదు అది ఒరిజినల్గా చెప్పిన మాటది ప్రకృతిని నిర్దేశిస్తున్నారు వికృతిని నిర్దేశిస్తున్నారు కాబట్టి మొత్తం ప్రకృతి అంతా ఖర్చైపోయి కేవలము వికృతి మాత్రమే గలదు దాన్ని కృష్ణ అంటారు ఆ దోషము లేదు ఇప్పుడు ఇడ్లీ పిండి తీసుకొచ్చి ఇడ్లీలు రెండు మూడు వాయిలు వేసేసిన తర్వాత కొంత అచ్చబెట్టి దోష మొత్తం అంతా ఖర్చు అయిపోయింది అనడానికి ఇంకా కొంత బచ్చిక అలాగే ఇక్కడ కూడా త్రియగోచరత్వ్రతిషేత్ బ్రహ్మ వికారీయోచరత్వపత్తే తర్వాత శృతయావంజుతోందంటే బ్రహ్మ ఇంద్రియగోచరము కాదు అని చెప్తాం ఎతో వాచో నివర్త అప్రాప్య మనసా సహ ఇత్యాది వాక్యముల ఇంకా అనేక వాక్యములతో ఇంద్రియగోచరము కాదు అని చెప్తాం బ్రహ్మ ఇంద్రియ గోచరము కాదు అని చెప్తే బ్రహ్మ ఇంద్రియ గోచరము కాని బ్రహ్మ అంటే వికారమును చెందని బ్రహ్మ ఇంకాలో ఉందన్నమాట ఇంద్రియ గోచరముగా వికారము చెందినటువంటి జగత్తు మన ముందు కనబడుతూనే ఉన్నది కాబట్టి ఇప్పుడు రెండు వచ్చాయి ఇంద్రియ గోచరమయ్యే జగద్రూపమైన బ్రహ్మ ఇంద్రియ గోచరము కానీ అవికృతం బ్రహ్మ రెండు కూడా నిర్దేశింపబడుతూ ఉన్నాయి రెండింటికీ రిఫరెన్స్ మనకు కనబడుతుంది కాబట్టి బ్రహ్మ ఖర్చైపోయిందనేటువంటి మాట లేదు ఇంకా అదే అదే పాయింట్ కృష్ణప్రసక్తి దోష పరిహారమే నడుస్తూ ఉంటుంది అది అలా గమనం అయిపోతుంది ఈ భాష్యాలు ఏమి అలా గమనం అయిపోయి అలా ఇసుక పాత్రలాగా తీసుకున్న కొద్దీ ఇసుక తీసుకున్న కొద్ది కొత్త ఇసుక అలా వస్తూనే ఉంటుంది అదేమీ అయిపోతుంది చూడండి అలా ఆయనకి ఆయన ఓపెక్కి మెచ్చుకోవాలి అయిపోయింది ప్రశ్న ప్రసక్తి అంటే ఇంకా అవ్వలేదండి తస్మాత్ అస్తి అవికృతం బ్రహ్మ అయింది ఇక్కడికి ప్రశ్న ప్రసక్తే తస్మాత్ అన్నారంటే ఇంక ఉపసంహారంలో పడింది కాబట్టి వికారము చెందని బ్రహ్మ మిగిలియే ఉన్నది కాబట్టి బ్రహ్మంతా జగత్ అయిపోతే బ్రహ్మ లేకుండా పోతుంది అని నువ్వు లేవనెత్తిన దోషము నాకు తావు లేదు అది ఫస్ట్ అయిపోయి ఇక రెండవ దోషమేమిటి నిరవయవత్వ శబ్ద కోపం వస్తున్నాయి అంటే బ్రహ్మ సవయవం చేయాలి ఒక దే అంటే బ్రహ్మ ఒక భాగము జగత్ పరిణమించింది ఇంకా మూడు భాగాలు మిగిలే ఉన్నాయి పావలా ఖర్చు అయింది మిగిలింది అన్నట్టుగాను అంటే మరి బ్రహ్మ సవయవత్వం వచ్చేస్తుంది కదా మరి నిరవయవము అని చెప్పిన శబ్దములకు విరోధము రాలేదా అని రెండవ రోషం మిగిలి ఉన్నది దాన్ని ఇప్పుడు టేకప్ చేస్తున్నాను నచ్చే నిరవయవత్వ శబ్ద కోపో బ్రహ్మ నిరవయవము అని చెప్పే శృతి వాక్యములకు శబ్దము అంటే శృతి కోపము అంటే విరోధము లేదు ఎందువల్ల మళ్ళీ ఇదే సూత్రం శృతితే మళ్ళీ శృతి వలన అని మళ్ళీ అదే హేతువు కూడా దానికి కూడా ఎలాగా శూయమానత్వాదేవా ఎలా చెప్పగలరు నిరవయవత్వ శబ్దమునకు అంటే నిరవయవము అని చెప్పే వచనమునకు విరోధము లేదని ఎలా చెప్తారు అంటే శృయమానత్వాదేవా బ్రహ్మ నిరవయవము అని మనకి శృతి ఇంకా చెప్తూనే ఉంది చెప్పడం మానే లేదు అదే హేతు కాబట్టి బ్రహ్మ కంటిన్యూస్ టు బి నిరవయవ ఎందుకని నిరవయవత్వశాపి అభ్యుపగమ్యమానత్వాదు బ్రహ్మ జగత్తులకు ఉపాదానము అని ఒకవైపు చెప్తూనే శృతి బ్రహ్మ నిరవయవత్వము అని చెప్తోంది కాబట్టి బ్రహ్మ సవయవమా నిరవయవమా అనే అంశంలో నువ్వేం బ్రహ్మను చూస్తావా మేము మేనత్త కాదు మేనమవా కాదు చూసేది ఏమీ కాదు ఇది చూసి తడిమి సవయవమో నిరవయవమో నేను శైతులు చేస్తానంటే అలా ఇదేమీ కాదు అది శృతి చెప్పిన దాన్ని బట్టి నువ్వు పోవాలి శృతి ఇప్పటికీ బ్రహ్మ నిరవయవమనే చెప్తోంది ఎప్పుడు జగద్రూపము జగత్తును ప్రకటించిన తర్వాత ప్రకటించే బ్రహ్మ అద్వయ బ్రహ్మ అది జగత్కారణమైన బ్రహ్మ నిరవయవం అనియే శృతి చెప్పుతున్నది కనుక మీరు ఆ విధంగానే దాన్ని స్వీకరించాలి అలా చెప్పి దాన్ని వివరిస్తున్నారు ఇంకా శబ్దమూలంచ బ్రహ్మా శబ్ద ప్రమాణకం ఇప్పుడు బ్రహ్మ ఒక విషన్ మీకు ఎక్కడి నుంచి వచ్చింది ఆ విషన్నుని మీరు సంపాదించాలంటే మీకు ఆధారం ఏమిటి శబ్దమేమిటి కాబట్టి బ్రహ్మకి మూలము శబ్దము బ్రహ్మకి ప్రమాణము శబ్దము ఓకే నేంద్రియాది ప్రమాణకం ఇంద్రియములు మనస్సు మొదలైనవి బ్రహ్మకు ప్రమాణము కాదు తద్య శబ్దమభ్యుపగంతం కాబట్టి శబ్దము ఎలా చెప్తోందో మీరు ఆ విధంగా తెలుసుకునే ప్రయత్నం చేయాలి అంటే ఇక్కడ చాలా దీన్ని ఒక ఫైత్ లెవెల్లోకి పట్టికలేరని మీరు అనుకోకూడదు ఫైత్ లెవెల్కి వెళ్ళిన సమాచారం కాదు ఇక్కడ ఏమిటంటే బ్రహ్మ విచారము చేసే పద్ధతిలో ఒక వైలక్షణ్యము ఒక యునీక్నెస్ వైలక్షణ్యము అంటే ఒక యునీక్నెస్ కదా మీకు మీరు డైరెక్ట్గా గమనించాల్సి ఉంటుంది ఇప్పుడు సైంటిఫిక్ క్వెస్ట్ మీరు బ్రహ్మ యొక్క క్వెస్ట్ అండి మీరు బ్రహ్మ యొక్క అన్వేషణ మీరు అన్వేషించి తెలుసుకోవాలి అంతే తప్ప ఇక్కడ రాశి పెట్టేశారు సన్వేష తెలుసుకోమనే అభిప్రాయం కాదు మీరు అన్వేషించడానికి శృతి సహాయం చేస్తుంది అంత మాత్రమే ఇప్పుడు సైంటిఫిక్ క్వెస్ట్ ఉందనుకోండి ఒకవైపు సైన్స్ అనేది ఒక క్వెస్ట్ బ్రహ్మ అనేది ఈ బ్రహ్మ జిజ్ఞాస అనేది ఇంకో క్వెస్ట్ దీని స్పిరిచువల్ క్వెస్ట్ అని అంట ఆత్మాన్వేషణ బ్రహ్మాన్న ఆత్మానా ఉంటుంది ఇది నా నా సైన్స్ యొక్క అన్వేషణ సైన్స్ని అన్వేషణ చేసి వాడి యొక్క ప్రవృత్తి వాడి మనస్థితి ఎలా ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచించారా వాడిది ఎలా ఉంటుందంటే వాడికి ఇంద్రియ గోచరమై తెలుసున్నదేదో తెలుస్తూ తెలుస్తున్నదేదో తెలుస్తూ ఉంటుంది మామూలుగా చుట్టుపక్కల వాళ్ళకంటే ఎక్కువ తెలుస్తుంది అంతకుముందు సైంటిస్టులు కనిపెట్టిన విషయాలన్నీ కూడా వాళ్ళకి తెలుస్తూ ఉంటాయి మామూలు సామాన్య జనులకి ఏం తెలుస్తుంది వాళ్ళకి ఏమీ తెలియదు వాళ్ళు ఊరికే డబ్బులు లెక్క పెట్టుకోవడము భార్యాపిల్లలు సాగత వేషాలు తప్ప వాళ్ళకి తెలుసున్నది ఏముంటుంది ఏమీ ఉండదు సామాన్య జనులు ఏముంటుంది వాళ్ళకి తెలియదు ఏమి ఊరికే ఇంట్రెస్ట్ రేట్లు డివిజన్లు ఇలాంటివి తెలుస్తుంది అది తెలిసినట్టు కాదు వాడు సైంటిస్ట్ ఉన్నాడంటే వాడికి పెళ్ళం బిడ్డలు వీళ్ళు ఎవరూ ఉండరు వాడు ఒక వేదానికి సైంటిస్టులు అలా ఉంటారు నేను చూశాను అలాంటి సైంటిస్టులు వాళ్ళకి జీతం మీద కూడా దృష్టిండి జీతం వాడు తీసుకొచ్చేస్తారు ఇప్పుడు అబ్దుల్ కలాం గారు వాళ్ళందరూ అలాంటి సైంటిస్టులు వాళ్ళు జీతం కోసం పనిచేశారా ఆర్మీ వాళ్ళు జీతం కోసం పనిచేస్తున్నారని ఎవ ఒక ఆమె అన్నది ఆ మధ్యన ఆమెను పట్టుకుని అందరూ చీవాట్లు పెట్టారు జీతం కోసం పనిచేస్తాడు ఆర్మీ వాడు జీతం కోసం పనిచేస్తే పని చేయగలుగుతాడు వాడికి ఇచ్చే జీతం కూడా పెద్ద ఎక్కువ ఉండదు ఈ ఎలక్ట్రిక్ వీళ్ళు ఉన్నారు చూడండి కంప్యూటర్ వాళ్ళు వీళ్ళు తీసుకునే జీతంలో సగం ఉండదు ఆర్మీ వాడికి ఇచ్చే జీతం జీతం కోసం పనిచేయడు వాడిని ఆ ట్రైనింగ్లో వాడిని శత్రువుని జయించాలి దేశాన్ని కాపాడాలని వాడి మైండ్కి బాగా బౌండ్ చేసి పెడతారు దానికోసం పనిచేస్తాడు దేశభక్తి కోసం పనిచేస్తాడు జీతం అన్నది వస్తూ ఉంది ఈ సైంటిస్టులు అలాంటి వేదాంతులు అలా ఉండాలి ఇక్కడ మన దగ్గర ఏమొచ్చిందంటే వేదాంతులు ఆ ట్రస్ట్ని విదిలిపెట్టి టెంపుల్స్ కట్టుకుని పూజలు చేసుకుంటూ ఒక ఆలక్షణ చేస్తుంది ఐ హావ్ ఎందుకంటే మీరు టెంపుల్ కట్టి పూజ చేస్తుంటే రిపీట్ అదే రిపీట్ అవుతూ ఉంటుంది కొత్త ఏమీ ఉండదు నిన్న చేసిన అభిషేకమే ఇవి అలా రేపు కూడా అదే అభిషేకం ఎల్లుండి కూడా అదే అభిషేకం అది ఎలా అయిపోయిందంటే గ్రామ్ ఫోన్ రికార్డు వీళ్ళు చూసి సిగ్గు పడుతుంది కొత్తది ఏమీ ఉండదు మంబ్లింగ్ ద సేమ్ ప్రేయర్స్ డూయింగ్ ద సేమ్ వర్క్ దెట్ ఈజ్ నాట్ వట్ ఈస్ ఇట్ ఈజ్ నోన్ అట్ ద బిగినింగ్ నోన్ ఇన్ ది మిడిల్ అండ్ నోన్ అట్ ది ఎండ్ దాంట్లో ప్రశ్న ఏ ఉంది అని చెప్పినే మేమందరం ఏం చేస్తామంటే ఇలా సావకాశంగా చేతులు ఊపుతూ అలా నీరసంగా వాడిపోయిన పొట్లకాయలాగా వెళ్ళి అక్కడ పోలపడతాం వాళ్ళు చెప్తూ ఉంటారు రజననే బ్రహ్మతిష్టత శ రుద్రశ్రిష్టత ముఖే అగ్నిశ్లిష్టత ఎక్కడో ఒకటోది ఏటో ఉండే ఉండే ఇప్పుడు నోట్లో అగ్ని ఉంది ముక్కులో పృథ్వీ ఉన్నది చెవిలో ఉదురుగులు ఉన్నది అక్కడ కొన్ని ఉండాలి నది ముక్కులో కూడా అలాగే కానీ చాలా ఫలక్ పడేగా అలాగే పొట్లకాయలాగా అక్కడ కూర్చుని అలా ఉంటాడు ఇంకా అక్కడి నుంచి కూడా నమస్తే మధ్యలో పుల్ల స్వరాలు వేస్తూ ఉంటాడు వాడిని స్వరం దాన్ని చెప్పే లేదు అంటే వాడు కోపం వస్తుంది మనకెందుకు వచ్చిన సమస్తేదైనా ఆ స్వరాలు వింటూ అర్థం వాడికి ఎక్కర్లేదు వీడికి ఎక్కర్లేదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి ఎవరికే ఎక్కర్లేదు గ్రామ్ హోన్ రికార్డుకే ఎప్పుడైనా గ్రామ్ హోన్ రికార్డేనా దీని అర్థం ఏమై ఉంటుందేమో అని ఆలోచిస్తుందేమో కానీ వీడు అది కూడా లేదు దాంట్లో క్వెస్టే ఉంటుంది వెర్ ఈజ్ క్వెస్ట్ వెర్ ఈజ్ నో క్వెస్ట్ బ్లడ్ బ్లడ్ టెస్ట్ చేసే ల్యాబరేటరీ వాళ్ళు ఉంటారు డయాగ్నాస్టిక్ ల్యాబొరేటరీ వాళ్ళు ఏం క్వెస్టే వాళ్ళు వాళ్ళు వాడు క్వెస్ట్ ఏం చేస్తాడు ఆ బ్లడ్ శాంపుల్ ఇస్తే వాడికి టెక్నీషియన్ ఉంటాడు బ్లడ్ శాంపుల్ ఇస్తే దాన్ని క్యూబ్లో పెట్టి ఆ మెషిన్లో పెడతాడు అది పట్ట పొట్ట పొట్టపట్ట ప్రింట్ చేసి ఇస్తుంది అది మీ దగ్గర పెట్టి డబ్బులు వసూలు చేసి దాంట్లో పెట్టుకుని పోలీస్ సిగరెట్ కలుతుంటాడు వాడు క్వెస్ట్ ఏం చేస్తుంది గెరిజ్ నో క్వెస్ట్ ఇన్న డయాగ్నాస్టిక్ ల్యాబోరేటరీ అండ్ గెరిజ్ నో క్వెస్ట్ ఇన్న టెంపుల్ రెచ్చు వాళ్ళు గెలిజ్ లో అక్కడ వీడు నోన్ తోడు వ్యవహరిస్తున్నాడు అక్కడ ఇక్కడ నోన్ తోటి వ్యవహరిస్తున్నాడు కాబట్టి వేదాంతం అనేది ఇట్స్ ఎ క్వెస్ట్ స్పిరిచువల్ క్వెస్ట్ అండ్ సైన్స్ ఇస్ ఎ క్వెస్ట్ క్వెస్ట్ అన్నప్పుడు ఇంద్రియ అలా ఉంటాయి ఇంద్రియ భోచనము కానిదాని కేసి మీరు ఫోకస్ అయి ఉంటారు దాన్ని క్వెస్ట్ సైంటిస్ట్ వాడికి తెలుసున్నవేమో వాడికి తెలుస్తాయి తెలియడం అంటే ఇంద్రియ భోచనం వాడు తెలియనిదాని కేసి ఫోకస్ అయి ఉంటాడు ela não se lembram o cosmo, ela não se lembram o this sentença para todos. você não recebeu isso, sem entender mais ilusion da nala ou paradoxal. Então não dizem müssen de saber. É o primeiro ignore. É o primeiro. Queuvre? Essa é a questão científica. Ela conhece o que é o O Imp해� olhos, mas ela se esse focos no Individual. That is the spiritual quest. Spiritual quest is the way that we can't do. The nāmarūpam. If we don't think about it, we don't think about it. He knows that much. If we don't know about it, we don't know about it. We don't know about it. We don't think about it. We don't think about it. We don't know about it. అనే నిషేధముఖంగా ఉంటాయి అంటే వీడు ఆ స్పిరిచువల్ ఫ్రెస్ట్లో నోను పట్టుకుని వేలాడడానికి అవకాశం లేకుండా చేస్తూ ఉంటాయి వీడు నోన్నును పట్టుకుని వేలాడతాడు ఆకారమును పట్టుకుంటాడు చతుర్భుజ త్రిశూని ఇలా ఏదో మొదలు పెడతాడు మీరాకారం అంటుంది శృతి అనేప్పటికీ ఆకారాలు వీధులు పెట్టరా అది నోనులో ఉంది కదా అది నిర్యగోచరమయ్యి దాంట్లో చూపు ఉండదు అని వీడు మళ్ళీ ఫోకస్ని నోన మీద పెట్టుకుంటాడు కాబట్టి ఆ విధంగా శృతి వీణ్ణి ఇంద్రియ గోచరము నుండి ఇంద్రియ గోచరం వైపుకి వీడిని నడిపిస్తూ ఉంటుంది ఆ మీరు బ్రహ్మను తెలుసుకోగలుగుతారు తప్ప ఇంద్రియ గోచరమైన వాటితోటి కుస్తి పడితే మీకు బ్రహ్మ లభించేది కాదు అని ఆ వాక్యం అదే సో శబ్దమూలంచ బ్రహ్మ శబ్దప్రమాణకం నా ఇంద్రియాది ప్రమాణకం కాబట్టి తద్ యథాశబ్దం అభ్యుపగంతవ్యం తద్ఫో కాబట్టి తత్ బ్రహ్మ ఆ బ్రహ్మను మీరు తెలుసుకోవాలి ఎలాగా మీ యువటు అప్రోచ్ ఇట్ అభ్యుపగంతవ్యం యు హో నియర్ దట్ బ్రహ్మ విచ్ మీన్స్ యూహటు అప్రోచ్ దట్ బ్రహ్మ అది ఎలాగా యథాశబ్దం శబ్దము చెప్పిన సూచన ప్రకారంగా మీరు బ్రహ్మని వెతికి పట్టుకోవాలి శబ్దం ఏమని చెప్తుంది నిరవయవము అని అవయవాలు లేవు అవయవములు ఉంటుంటే ఇంద్రియ గోచరము నిరవయవము అంటే అది ఇంద్రియ గోచరమునకు అతీతమైనది కాబట్టి ఆ విధంగా మీరు ఆ శబ్దము సహాయంతో బ్రహ్మని తెలుసుకునే ప్రయత్నం చేయాలి తప్ప అది నిరవయవ అనే మాటకి ఈరోధం వచ్చేసింది అని అది ఒక పార్ట్ కనుక మారి ఉంటే నిరవయవత్వం అని ఇలాగంటే అసందర్భపు పూర్వపక్షమునకు తావు లేదు ఇప్పుడు మట్టి మొదలైన వాటిలో ఏకదేశ వికారము ఏకదేశ పరిణామము అనేది సవయవ ద్రవ్యాల్లో ఉంటూ ఉండుగాక బ్రహ్మ విషయంలో సజ్జ అలాగే అవ్వాలనేటువంటిదేమీ లేదు ఇక్కడ అంతా కూడా శబ్దాన్ని బట్టి నిర్ణయం చేయాల్సి ఉంటుంది శబ్దశ్చ ఉభయమే బ్రహ్మణ ప్రతిపాదయ కృత్స్ణ ప్రసక్తిని ఆ సారీ అకృత్న ప్రసక్తిని నిరవయవత్వం కాబట్టి ఇక ఏం చెప్తోంది బ్రహ్మ జగత్ కారణము ఏకం అద్వితీయం చేతనం బ్రహ్మ జగత్ కారణం బ్రహ్మ నిరవయవం అకృత్స్ణ ప్రసక్తి అని చెప్తూ వస్తుంది బ్రహ్మ ఇలాగే మొత్తం బ్రహ్మంతా ఖర్చైపోతుందనే మాట లేదు బ్రహ్మ ఎందు అవయవములు లేరు అని అలా చెప్పింది కాబట్టి మీరు కూడా అలాగే తీసుకోవాలి అంతేగాని బ్రహ్మ జగత్ కారణం ప్రసక్తి వచ్చేస్తుందండులో లేకపోతే అది సవయవం అప్పుడు నిరవయవచనానికి విరోధం వస్తుంది అని ఇలా మొదలుపెట్టద్దు ఈ టేక్ ఆల్ ది త్రీ టుగెదర్ హాల్ చేతనం బ్రహ్మ జగత్ కారణం ప్రసన ప్రసక్తి నాస్తి నిరవయవత్ శబ్దకూపస్ ఇట్లైజర్ ఇట్స్ కంప్లీట్ ప్యాకేజ్ లౌకికానామీ మణిమంత్రౌషి ప్రభుతీనా దేశకాల నిమిత్తవైిత్ర్యవశాత్ శయ నేక కార్య విషయా దృశ్యంతే ఎప్పుడు కూడా బ్రహ్మ జగత్కారణం ఉన్నప్పుడు బ్రహ్మచేతనం బ్రహ్మ జగత్కారణమైతే కృష్ణ ప్రసక్తి దోషం వచ్చేస్తుంది అని నువ్వు ఆ విధంగా నిర్ణయం చేయొద్దు ఎందుకంటే కృష్ణప్రసక్తి దోషం లేకుండా కూడా చేతన బ్రహ్మ జగత్కారణము కాదలుగుతుంది దానికి ఆ మహిమ ఆ శక్తి దాని ఎందు గలదు అలౌకికము బ్రహ్మంటే అలౌకికము జగత్కారణం కదా లౌకికం కాదు అలౌకికము లౌకికమైనవి కొన్ని మీరు తీసుకోండి లోకంలో ఉన్నది మణి గలదు ఆ మణి ఏం చేస్తుందంటే ఆ కాంతిని ఒక విలక్షణమైన విధానంగా బ్రేక్ చేసి ఒక మహిమ ప్రదర్శిస్తుంది అలాంటిది ఒక గొప్ప లక్షణాన్ని మీరు మణిలో చూడగలుగుతున్నారు ఇప్పుడు ఈ మణి ఉందనుకోండి ఇది ఏం చేస్తుంది ఈ కంటికి ఉన్నటువంటి ఫోకస్ ఫోకల్ లెంగ్త్ దోషాన్ని అడ్జస్ట్ చేస్తుందా లేదా అది ఈ మణి అలాగే లెన్సర్స్ అవి తయారు చేస్తారు వాటిలో గ్లాసెస్ లెన్స్లో అవి ఉంటాయి మణులు అవి ఎవన్నెన్నో ఎవన్నెన్నో ఘనకార్యాలను చేస్తుందా లేదా ఆయన లెన్స్ తయారు చేసి గలీలు పైన గ్రహాలను అన్ని ఒక మణి ఆ లెన్స్గా పవర్ ఉంటుంది సో నాకు మా మిత్రుడు అమెరికా మొన్న అమెరికా వెళ్ళినప్పుడు శాతన్ చూపించాడు శనిగ్రహాన్ని చూపించాడు ఎప్పుడు శని శని అని వెండమే కానీ శని గ్రహాన్ని చూసే భాగ్యం ఎంత కాదని కలిగింది అని నేను మనస్సులో సంతోషపడ్డా సో దానికి రింగ్స్ కూడా ఉంటాయి ఆ రిన్స్తో సహా శని గ్రహాన్ని చూపించాడు అది ఎలా చూపి చూడగలదు ఎలా అసలు మిణుకు కూడా కనపడదు అలాగంటిది మేఘాలో వీలైనప్పుడు ఆ టెలిస్కోప్లో చూస్తే మధ్యలో శని చుట్టూ రీమ్స్ స్పష్టంగా పాల త్వరకళ వంటి రీమ్స్ తోటి దివ్యంగా భాషించింది కాబట్టి మణికి ఆ తర్వాత మంత్రము ఏదైనా మంత్రాన్ని మీరు జపం చేసినట్లయితే దాన్ని పద్ధతిలో చేసినట్లయితే అది మీకు మనస్సుకి చక్కటి వికాసమును విశ్రాంతిని కూడా కలిగిస్తుంది గాయత్రీ మంత్రము ఇచ్చారు తర్వాత ఔషధులు ఉంటాయి మందులు ఉంటాయి ఆ మందు వేసుకుంటే ఆ శరీరంలో ఉన్నటువంటి రోగము అంతర్ధానమైపోతుంది మందులు ఉంటాయి అలాగే వాటికి మంచి పవర్ ఉంటుంది సో ఈ విధంగా లౌకికమైన విషయాలలోనే ఇంతటి శక్తులు కనపడతాయి ఆ శక్తులు ఎలా ఉంటాయి దేశకాల నిమిత్తవశముగా ఉంటాయి అంటే ఓ శక్తి ఓ దేశంలో ఉంటుంది ఇంకో దేశంలో ఉంటుంది దేశం అంటే స్థానం ఆ స్థానంలో శక్తి ఉంటుంది ఇంకో స్థానంలో శక్తి ఉంటుంది ఆ కాలమునందు శక్తి ఉంటుంది ఇంకో కాలమునందు శక్తి ఉంటుంది ఆ నిమిత్తము అంటే ఆ పరిస్థితి అనుకూలించినప్పుడు ఆ శక్తి ప్రకటమవుతుంది ఇంకో సమయంలో ప్రకటము కాదు ఈ విధంగా విరుద్ధ అనేక కార్యములను నిర్వహించగలిగే శక్తులు మనకి లోకంలో కనపడతాయి అవి ఒకవైపు చాలా మంచిని చేస్తుంది ఇంకోవైపు చాలా వినాశాన్ని కూడా సృష్టించగలుగుతుంది ఈ అటామిక్ పవర్ ఉందనుకోండి అది ఎంతటి లాభాన్నైనా సమాజానికి ఇవ్వగలదు అట్ టైం సమాజానికి వినాశం కూడా తెచ్చిపెట్టగలదు కాబట్టి దేశకాల నిమిత్తాలను బట్టి విరుద్ధమైనటువంటి అనేక కార్యములను చేసే సామర్థ్యము ఈ మనులకు మంత్రములకు ఔషధములకు లోకములో ఉన్న వాటికి మనకి అనుభవానికి వస్తూ ఉంటే అలౌకికమైన బ్రహ్మ ప్రత్స ప్రసక్తి దోషం లేకుండా నిరవయవంగా ఉంటూనే నామరూపాత్మకమైన ఈ జగత్తును సృష్టించింది అని చెప్పడంలో విరోధమునకు అవకాశము లేదు అంటే బ్రహ్మయందు అటువంటి మహాశక్తి గలదు అందుకే మాయాశక్తి అంత బ్రహ్మయందు సృష్టి చేసే సామర్థ్యము గలదు సృష్టి చేసే సామర్థ్యమునకే మాయాశక్తి అని పేరు దానికి దానికే అది శక్తి ఆయనకి పాఠం చెప్పే సామర్థ్యము కాలదు అంటే మరి శక్తే కదా అది వాళ్ళకి పాఠం చదువుకునే సామర్థ్యము కాలదు అదే శక్తి ఈ పరుగులు ఎత్తుతారు ఈ పోటీలో పరుగులు ఎత్తుతారు వాడికి ఆ విధంగా పరిగెత్తే శక్తి కలదు వాడు గమైకాలో ఒక ఉంటాడు వాడు హండ్రెడ్ మీటర్స్ స్ప్రింట్లో వాడు ఒలింపిక్స్ ఫస్ట్ వాడికి ఏమైనా వర్ణిస్తారంటే ఫాస్టెస్ట్ మ్యాన్ ఆన్ ది గ్లోబల్ వర్ణిస్తారు అంటే భూమండలం మీద బయటపడి ఎక్కడైనా ఇంకా బాగా పరిగెత్తే వాడు ఉంటే ఉండొచ్చు బాగా పరిగెత్తే వాడు వీడు ఫస్ట్ భూమండలం వాడు గమైకాలో ఉంటాడు అలా వర్ణిస్తారు కాబట్టి ఎవేవో అద్భుతమైన శక్తులు ఉంటాయి బ్రహ్మయందు తాను ఎలా ఉందో అలాగే ఉంటూ ఈ నామరూపాత్మకమైన జగత్తును సృష్టించే మహాశక్తి బ్రహ్మయందు దళదు మీరు తెలుసుకుంటే ఆ మహాశక్తి మీ కూడా దళదు మీరు సృష్టించింది ఏమైనా తక్కువ సృష్టించారా మీరు మీరు ఎన్ని దెబలాటలను సృష్టించారు ఎన్ని కలయికలని ఎన్ని కుటుంబాలను దగ్గరికి తీసుకొచ్చారు ఎన్ని కుటుంబాలను విడదీశారు ఎన్ని వ్యవహారాలని చక్కబెట్టారు ఎన్ని వ్యవహారాలని చెడగొట్టారు ఎంత తక్కువ పని చేశారా మీరు మానవుడు ఎంత పని అదంతా కూడా వాడు ఆత్మ చైతన్యం నుంచి వస్తుందండి అంతా కూడా మీరు గమనించరో మీరు చేసిన ఘనకార్యాలన్నీ కూడా మీ స్వరూపం నుంచి వస్తాయి మీరు మీలాగే మిగిలి ఉంటారు ఇవన్నీ మీ స్వరూపం నుంచి వస్తాయి కాబట్టి ఇంటి ఇన్ని శక్తులు మీ ఎందు గలవు కాబట్టి ఆ బ్రహ్మయందు ఉన్న మహాశక్తి మీరు ఆలోచించి చూసుకుంటే మీ అందే గలము ఇంకేతనే బ్రహ్మ గురించి అంత గొప్పగా చెప్పి చిన్నత ఏమంటుందంటే తత్వమశీ అంటుంది అది తేజస్సును సృష్టించింది అప్పును సృష్టించింది అన్నాన్ని సృష్టించింది దాంట్లో జీవరూపంగా ప్రవేశించింది నామరూపం వ్యాకరణం చేసింది ఇంత ఘనకార్యాన్ని చేసిందండి తత్వమస్తు అది నువ్వే కాబట్టి ఈ బ్రహ్మ జగత్తుని సృష్టిస్తే నిరవయవత్వ కోపం వస్తుంది అయితే కృష్ణ ప్రసక్తి వస్తుంది అనేటువంటి ఇటువంటి పుల్ల ప్రశ్నలకు తాగులేదు అని ప్రశారు తా అపీ కావతి భోపదేశమంతరేణా కేవలైన తర్కేణ అవగన్తుం శే అవస్న ఏత్య సహాయా విషయా ఏతత్ ప్రయోజనాశకికమైన మణి మంత్రము ఓషధి మీరు వాటిని పరిశీలించండి వాటి ఉన్న మహాశక్తి గురించి ఎవరో ఒకళ్ళు చెప్తే కానీ మీకే తెలియదు ఎవరో ఒకళ్ళు చెప్పాలి చెప్పకపోతే మీకు తెలియదే తెలియదు మీరు ఎప్పుడైనా సైన్స్ మ్యూజియంకి వెళ్ళారనుకోండి అక్కడ మ్యూజియంలో బెయిడ్ ఒకడు ఉంటాడు వాడు చెప్తాడు ఎవరిది ఇది ఫలానా ఇది ఫలానా అని చెప్తాడు ఎప్పుడైనా టూరిజం అల్లూరా అల్లూరా ఎల్లోరా ఎల్లోరా అజంతా అక్కడికి వెళ్ళారనుకోండి మీకేమీ తెలీదు వాడు బైడ్ ఉంటాడు వాడు వెనకాలు పడిపోతే వాడు చెప్పినవి చూస్తే కళ్ళు తిరిగిపోతాయి కాబట్టి ఉపదేశి లేకుండా ఈ లౌకికమైన శక్తులు కూడా మనకి బుద్ధికి రావు అంటే అలాగా అస్యవస్తునహా యతావత్యశక్తయ ఈ వస్తువు ఉండే దీంట్లో ఇన్ని శక్తులు ఇన్ని ఈ కంప్యూటర్ ఉందనుకోండి ఇగో ఇది కంప్యూటరు దీంట్లో ఇన్ని శక్తులు అని వాళ్ళు చెప్తే ఆశ్చర్యవస్తుంది కంప్యూటర్ పదేళ్ళ పనిచేసే వాడికి కూడా ఆ వర్డ్ సెవెన్నో ఎయిటో నైన్ో టెన్నో ఏదో ఉంది దాంట్లో ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయి ఇన్ని రకాలుగా ఆ సాఫ్ట్వేర్ని మీరు వాడకపోవచ్చు అని పదేళ్ళ నుంచి పనిచేసే వాడికి తెలియదు నేను అడిగాను ఒక అర్థం వర్డ్ సెవెన్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయో అన్నీ మీకు తెలుస్తా అది అన్నీ తెలియవండి సగమే తెలిస్తే గొప్ప టూ మెనీ ఆప్షన్స్ ఉంటాయి అన్నీ మనకు తెలియవని చెప్పి అలా ఉంటుంది అది కంప్యూటర్ పూర్వం కంప్యూటర్ అంటే ఆ కంప్యూటర్లో కూడా పాత పుస్తకాలు అవతల పాటిస్తే కొత్త కొనుక్కోవాలి పూర్వం కంప్యూటర్ అంటే మానిటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఇలాగేదో మూడు నాలుగు యూనిట్ల కింద ఉంది యూనిట్ వన్ యూనిట్ టూ యూనిట్ త్రీ ఇప్పుడు అన్ని యూనిట్లు లేవు సింగిల్ వైర్ వస్తుంది సింగిల్ ఉంటుంది అదే మానిటరు అదే ఆపరేటింగ్ సిస్టము అన్నీ అదే బోర్డు మాత్రం టైప్ చేసుకోవడానికి బోర్డు అదొకటి సపరేట్గా ఉంటుంది సింగిల్ వైర్ ఆ బోర్డు కూడా ఆ వైర్లో భాగ్యంగానే ఉంటుంది లేకపోతే అది కార్డ్లెస్ మౌస్ కార్డ్లెస్ మౌస్ సపరేట్గా పెట్టుకోవచ్చు లేకపోతే దానికే ఉంటుంది మౌస్ మీరు కావాలనుకుంటే సింగిల్ వైర్ వస్తుందండి మీరు వెళ్ళి ఆ వైరు ఆ సింగిల్ వైర్ని అక్కడ స్విచ్కి పెట్టుకోవడమే అంతే అలా ఉన్నాయి కంప్యూటర్లు దానికి ఉండే శక్తి ఎదరవాడి చెప్తే కానీ మనకు తెలియదు యథావత్ శక్తయ ఇంకా ఏతత్సహాయా ఇది దీ ఫలా సహాయం తీసుకుని ఇంత ఘనకార్యాన్ని నిర్వహిస్తుంది అని చెప్తే కానీ మనకు తెలియదు తర్వాత ఏతద్ దీనికి టాపిక్స్ ఇవి లేత ప్రయోజనాశ దీనివల్ల ఎన్ని ప్రయోజనములు మనకి సిద్ధిస్తాయి అని ఇప్పుడు మీరు ఈ బిజినెస్ ఛానల్స్ ఉంటాయి న్యూస్ ఛానల్స్లో బిజినెస్ న్యూస్ ఛానల్స్ ఉంటాయి దాంట్లో అలాగా మొత్తం స్టాక్ అంతా కూడా ప్రపంచంలో ఉన్న మేజర్ స్టాక్ ఎక్స్చేంజెస్లో స్టాక్ వేరియేషన్స్ అన్నీ అలాగా వస్తూ ఉంటాయి అవి ఎవడు అన్నీ క్యాల్కులేట్ చేసి పెడతాడనుకుంటున్నారు ఎవడన్నా కంప్యూటర్ని క్యాల్కులేట్ చేసి అలా డిస్ప్లే చేస్తూ ఉంటుంది కాబట్టి ప్రపంచంలో ఉన్న స్టాక్ అంతా ఈ కంప్యూటర్కి సమాచారం రావడము అది క్యాల్కులేట్ చేసి డిస్ప్లే చేయడము ఇదంతా ఎప్పుడు చేస్తూ ఉంది రియల్ టైంలో చేస్తూ ఉంది అక్కడ న్యూయార్క్లో స్టాక్ మారగానే ఇక్కడ మారుతుంది న్యూయార్క్లో డాలర్ విలువ మారగానే మనకి ఇక్కడ రూపాయలు డాలర్ విలువ తేడా ఇక్కడ చూపిస్తూ ఉంటుంది నిమిష నిమిషానికి చూపిస్తుంది క్షణ క్షణానికి అంతటి సామర్థ్యం దాని మీద ఉండదు కంప్యూటర్లు తయారు చేసిన మనిషి దాన్ని చూసి ఆశ్చర్యపోతూ ఉంటారు ఇది లౌకిక విషయం ఇలా ఉన్నప్పుడు కీమూత అచరించ స్వభావస్ బ్రహ్మణ కోపం వినా శబ్దేన నిరూప్యత ఈ లౌకికమైన విషయాలకు అలా ఉన్నప్పుడు కిమూత సైముత్య న్యాయము అంట ఇంకా చెప్పేదేమున్నది కిమూత పరమాత్మ అచిించ స్వభావస్ బ్రహ్మణ ఊహకు అందని స్వరూపము గల పరమాత్మ గురించి చెప్పేదేముంది రూపం వినా శబ్దేన నీరూప్యేత సో స్వభావస్థ బ్రహ్మణ శక్తయ ఏమిటో వాక్యం తర్కేణ బాధనే ప్రకృతిభ్యవరం విలక్షణం కేవలోపదేశగకమ్యం తిస్వమితి స్మృత్యర్థి బ్రహ్మణ రూపం వినా శబ్దేన నిరూపించలా ఉండాలి అంతేగాని రూపం వినా శబ్ద నిరూప్యత అంటే అది రూపం వినా కాదు రూపం శబ్దేన వినా రాముని తోక మీరు రూపం వినా సిద్ధేన నిరూప్యత అని మీరు వంద సార్లు చదివినా కూడా అది మీకు ఒక అవులం ఉంది కలగదరు రూపం సిద్ధేన వినా న నిరూప్యత ఈ లౌకిక విషయాలకే ఇంతటి సామర్థ్యం ఉన్నప్పుడు ఊహకు అందని శక్తి కలిగినటువంటి బ్రహ్మ యొక్క స్వరూపము రూపమంటే స్వరూపము శృతి లేకుండగా మీరు ఎలా నిరూపించగలుగుతారు వీటికే ఉపదేశం అవసరమవుతోంది అంటే ఏదో వన్ మంత్ కోర్సో టూ మంత్స్ కోర్సో ఏదో చేస్తే కానీ వాటి స్వరూప స్వభావాలు మనకి తెలియవు వీటికే ఈ కంప్యూటర్లకి వీటికి అలాంటిది పరమాత్మ యొక్క స్వరూపమును తెలియటకు శృతి యొక్క ఉపదేశము అత్యావశ్యకము శృతి అవనోపదేశం చేసింది చేతనం ఏకం అద్వితీయం బ్రహ్మ జగత్కారణం కృష్ణ ప్రసక్తి నాస్తి నిరవయవత్వ శబ్ద కో నాస్తి అని స్థితి చెప్పింది కాబట్టి మీరు ఆ విధంగానే స్వీకరించాల్సి ఉంటుంది ఓకే బ్రహ్మస్వరూపాన్ని మీరు శబ్దంతో తప్ప ఇంకో విధంగా దాన్ని నిరూపించలేదు అని చెప్పే ఒక పురాణ శ్లోకం ఒకటి కలదు పురాణం అంటే మరి అథెంటిక్ పురాణాలు అలా ఉంటాయి పురాణాలు కూడా చాలా అథెంటిక్గా ఉంటాయి ఇది మళ్లీ క్లాస్ లో చూడండి మేడం ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణశ్య పూర్ణమద పూర్ణమే అవశిష్యే శాంతి శాంతి